నమస్కారం అండి ఈరోజు ఎస్హెచ్ఓ ఏపీటీవీ ఛానల్ నుంచి ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమాలు ఒక సిరీస్ ప్రారంభం అవుతుంది అదేంటంటే ఇవాళ యువకులకి అవసరమైనటువంటి మృదు చదువులో ఎంత ఉన్నా బాగా ఉద్యోగాలు మార్కులు వచ్చినప్పటికి కూడా ఉద్యోగాలు వచ్చేసరికి అంత బాగా రావటం లేదు ఎందువల్ల అంటే మన పిల్లలకి మృదు సాఫ్ట్ స్కిల్స్ అనేటటువంటివి ఉండాల్సినంతగా ఉండక ఉద్యోగాల్లో వైఫైలను చెందుతున్నారు ఆ సాఫ్ట్ స్కిల్స్ని గురించి చెప్పడం వ్యక్తిత్వం అంటే ఏంటి ఆ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం ఎట్లా అనేటటువంటి విషయాలని ఒక సిరీస్ లాగా ఒక ఇరవై ముప్పై దాకా ప్లాన్ చేశారు దీంట్లో వ్యక్తి అంటే ఎవరు వ్యక్తి అంటే ఒక ఇండివిజువల్ అంటాం అంటే భారతదేశంలో నూట యాభై కోట్ల మంది ప్రజలుంటే ప్రతి ఒక్కళ్ళు ఒక వ్యక్తి అంటే ఒకళ్ళకి ఒకళ్ళకి ఏదో రకంగా పోలికల్లో తేడాలు ఉంటాయి కొన్ని పోలికలు ఉండవచ్చు ఎవరోనా అలాంటి మనిషి ఇంకో ఉండొచ్చు కానీ మాట్లాడేటప్పుడు ఆలోచన విధానంలో ఇష్టాలు అష్టాలు వీటన్నిటిలో పూర్తిగా భిన్నంగా ఉంటారు ఇది అని తెలిస్తే ప్రతి వ్యక్తి ఒక విశిష్టమైన వ్యక్తి అని అంటే ఇవాళ నేను రేషన్ కార్డుకి వెళ్ళి నేను ఫలానా అని చెప్తే వేలిముద్రలేయమంటారు వేలిముద్రలేస్తారు అంటే అక్కడ నా వేలిముద్రలు అందులో రికార్డు అయి ఉంటే అది మాత్రమే వస్తాయి ఇక ఎవరు వచ్చినా కానీ నా పేరు చెబితే రాదు అంటే ప్రతి మనిషికి కూడా ఫింగర్ ప్రింట్స్ అనేవి ప్రత్యేకంగా ఉంటాయి అది కాకపోతే కంటి ఉన్నటువంటి కంటి కూడా ఎవరిదో వాళ్ళకు విడిగా ఉంటుంది అందుకే మన ఐడి లో ఇవి నమోదయి ఉంటాయి ఒక దొంగతనం జరిగితే ఆ ఇంట్లోకి వచ్చి పోలీసులు ముందుగా ఆ బిరువాళ్ళ మీద ఆ వస్తువుల మీద ఉన్నటువంటి చేతి ముద్రల్ని ఫోటో తీస్తారు ఫోటో తీసి వాళ్ళ దగ్గర కొన్ని లక్షల ఫోటోలు నేరస్తులై ఉంటాయి దాంట్లో ఇది ఎక్కడికి పోలికని కంప్యూటర్ చెప్పుద్ది ఇది కావచ్చు ఇట్లా ఉంది ఈ రకమైన నేరం వాళ్ళు వీళ్ళు అని చెప్తారు అంటే ప్రతి వ్యక్తి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఎవరికెవరు సంబంధం లేదు నలుగురు పిల్లలుంట తల్లికి నలుగురిలో ఎవరికి వాళ్ళే ఆఖరికి కమల పిల్లలు ఒకే కాన్పులో ఇద్దరు అమ్మాయిలు కానీ ఇద్దరు అబ్బాయిలు కానీ పుట్టినప్పటికి కూడా వాళ్ళలో కూడా కొంచెం తేడా ఉంటుంది అది వ్యక్తి అనేటటువంటిది ఉంటాడు అనేది ముందు మనం గమనించాలి నేను ఒక చిన్న అవతారం లాంటి మనిషి నువ్వు అంతే మీరు అంతే మీరు అంతే ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడు అవతారమే అయితే చాలా చిన్న అవతారం ఒక వంద ఏళ్ళు ఉండి ఒక చిన్న పరిధిలో పనిచేసుకునేటటువంటి వాళ్ళే అనుకోవాలి అంతేకాని నాదేముందిలే నాదే నేను ఎందుకు పనికిరాను నేను పొట్టిగా ఉంటాను నల్లగా ఉంటాను ఇట్లా రకరకాలుగా అనుకుంటూ బాధపడాల్సిన పని నువ్వు ఒక అవతార ఒక కారణ జన్ముడివి నువ్వు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఈ భూమి మీద ఉండి కొన్ని పనులు చేయడానికి వచ్చావు అనే కాన్సెప్ట్ ఆ భావననే మనసులో పెట్టుకోవాలి ఇంకా ముందుగా ఏదైనా పని చేయబోయేటప్పుడు మనం చేసే పనేంటి ఏంటి పని ఇక్కడ వ్యక్తిత్వ వికాసం మీద తరగతులు చెప్పడం ఎవరిని ఉద్దేశించి చెప్తున్నావు ఇవి యువకుల్ని హై స్కూల్లో ఉన్నటువంటి దగ్గర నుంచి ఆ పైన ఉన్న వయసులో ఉన్నటువంటి యువకులకి నిరుద్యోగులకి ముఖ్యంగా బాగా ఉపయోగపడతాయి ఆ వయసు దాటినటువంటి వాళ్ళకు కూడా ఆనందంగా సుఖంగా జీవితం గడపడానికి అవసరమైనటువంటి సూచనలు ఇందులో మనం చెప్పుకుంటాం ఇక్కడ దీంట్లో ఫలితం రావాలంటే మ్యాజిక్ చేసినట్టేమీ జరగదు ఈ మధ్యకుని ఛానల్స్లో వస్తున్నాయి మీరు పది నిమిషాల్లో ఇంగ్లీషు టకా టకా మాట్లాడేయచ్చు అని అవన్నీ కూడా మన ఆకర్షించడానికి చేసేటటువంటి కలబొల్లి మాటలే నేర్చుకోవాలి అంటే ప్రతిదానికి కొంత టైం తీసుకోవాలి ఒక్కొక్క దశల వారీగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మెట్టు మెట్టుగా ఎక్కాలి కానీ ఇవన్నీ దగ్గరదారులు ఉపయోగపడే కాదు తర్వాత జీవితం అంటే ఏంటి జీవితం అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు మార్చి పదిహేను అని చెప్పవు అంటే మార్చి పదిహేను నాడు నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు మరి యాక్చువల్గా పుట్టింది నిజంగా అప్పుడేనా కాదు అంతకు తొమ్మిది నెలల ముందు ఒక అమ్మ అండం నాన్న వీర్య ఈ రెండు కలిసినప్పుడు నువ్వు పుట్టుక ఆరంభమైంది ఒక కణంలాగా అది సెల్యులర్ బర్త్ అన్నమాట అది తొమ్మిది నెలలు కడుపులో పెరిగి పెరిగి పెరిగి తొమ్మిది నెలల తర్వాత భూమి మీదకి వచ్చావు అది యాక్చువల్గా మనం తెలిసినటువంటిది కాబట్టి పుట్టిన టైం అని చెప్పుకుంటున్నాము పుట్టిన తర్వాత ఒక ఎనిమిది తొమ్మిది నెలలు ఒక సంవత్సరం దాకా కూడా తనకి నడవటం తెలియదు కూర్చోవటం తెలియదు ఒకళ్ళ మీద ఆధారపడతారు ఆకలి అయిందనుకోండి ఏడుస్తాడు బెడ్ బట్టలు తడిచిపోయినాయి అనుకోండి కేకలు పెడతాడు అసౌకర్యంగా అమ్మ వెళ్ళి ఓదార్చి పోలివగానే మళ్ళీ పండుకుంటాడు ఇట్లా బయట వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటాం ఆ తర్వాత ఒక ఆరు నెలలు ఐదు నెలలు అయ్యేసరికి మనిషి చూడటం కొత్త మనిషిని గమనించడం తల్లిని గుర్తుపట్ట పట్టడం మొదటి వస్తుంది ఇట్లా పలకరించి టాటా అంటే చెప్పటం నవ్వటం ఇలా మొదలవుతుంది ఆ తర్వాత కూర్చోవటం కూర్చున్న తర్వాత అంబాటం పాకటం ఇట్లా మంచాలు పట్టుకొని ఉంచోవటం ఈ దశ క్రమక్రమంగా వస్తుంది కూడా మాటలేమి రావు వచ్చినప్పటికీ మనం పదే పదే చెప్తే అత్త అత్త అత్త త అత్త అంటుంటాడు వాడికి రిపీటెడ్గా మనం చేసి అని ఎంకరేజ్ చేస్తూ ఉంటే అత్త తా తా నాలుగు నెట్ల కదిలించేటటువంటి పదాలు చిన్న చిన్న పదాలు టాటా అని చెప్పటం వెళ్ళేటప్పుడు ఇట్లా నేర్చుకుంటూ ఉంటాడు ఆరు నెలలు అయిపోయేసరికి కొంచెం ఆహారంలో మార్పు తీసుకొని పలుచగా ఉండేది మెత్తగా ఉండేటటువంటివి కాకుండా కొంచెం గట్టిగా ఉండేటటువంటి ఆహారం కూడా ఇస్తారు పళ్ళు రావటం మొదలవుతాయి ఈ దశ తర్వాత తప్పుటడుగులు వేసుకుంటూ ఇల్లు తిరగటం అది టాడ్లర్ సెంటర్ ఇన్ఫెంటు టాడ్లరు చైల్డ్ అట్లా బాల్యంలో నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇతన్ని ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్నటప్పుడు దాకా సమాజంలోకి ప్రవేశపెడతాం సోషలైజేషన్ అంటే నువ్వు ఒక సమాజంలో ఒక వ్యక్తిగా పుట్టింది రోజు స్కూల్లోకి వెళ్ళగానే ఒకసారి ఎవరు గుర్తుపట్టలేరు వాడికి కొత్త కొత్తగా ఉంటుంది ఏంటి ఎక్కడున్నాను నేను అని ఏడుస్తాడు ఇంటికి వెళ్ళాలి ఇంటి దగ్గర ఉంటే భద్రంగా ఉండేవాడు ఇది ఏంటి అని చెప్పేసి ఆ సమాజంలో భాగంగా టీచర్గా రాగానే లేచి నుంచోవాలిని గుడ్ మార్నింగ్ టీచర్ అనాలని ఆయాకేం చెప్పాలి ఇలా నేర్చుకుంటూ ఉంటాడు అంటే సమాజంలో తను ఎట్లా ప్రవర్తించాలి అనేటటువంటిది నేర్చుకుంటాడు ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళి ఆటలు ఒక టీం ఒక బృందంలాగా తను ఎట్లా పనిచేయాలి పరీక్షలో ఎట్లా రాయాలి అడిగిన మాటకు జవాబు ఎట్లా చెప్పాలి అనేటటువంటి నేర్చుకుంటాడు ఆ చైల్డ్ దశ అయిపోయిన తర్వాత ఇంకొచ్చిన తర్వాతకి ఒకటో క్లాసు రెండవ క్లాసు ఇట్లా తరగతులు వరీగా నేర్చుకోవటం మొదలు ఇదంతా కూడా సమాజంలో ఒక భాగంగా అయిపోయేటటువంటిది సో పుట్టడం ఒక కణంలాగా పుట్టి మామూలు భూమి మీదకొచ్చి ఆ తర్వాత సమాజంలో ఒక భాగంగా పెరుగుతున్నాడు అక్కడ నుంచి ఆ పిల్లవాడు అప్పటికీ ఇక పెద్దవాళ్ళ మీదనే ఆధారపడతాడు తనకు సంపాదించడం తెలియదు సమాజంలో ఎట్లా ఉండాలి నేర్చుకుంటూ ఉంటాడు లోకజ్ఞానం తెలుసుకుంటూ ఉంటాడు ఇది అయిపోయిన తర్వాత హై స్కూల్ అంటే కొంచెం తనకైతే తను ఆధారపడతాడు తన ఇష్టాయిష్టాలు చెప్పగలడు ఆ హై స్కూల్లో సామాజిక శాస్త్రం ఏంటి సాంఘిక శాస్త్రం ఏంటి ఇతర భాషలేంటి ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటాడు ఇది అయిపోయిన తర్వాత ఉన్నత విద్య ఇంటర్మీడియట్ డిగ్రీ అనేటటువంటి శాఖోపశాఖలుగా చీలిపోతూ ఉంటాయి టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత పది దారులు ఉంటాయి ఐఐటీకి వెళ్ళొచ్చు పాలిటెక్నిక్కి వెళ్ళొచ్చు ఇంటర్మీడియట్లో ఎన్నో బ్రాంచెస్ ఉంటాయి వీటిలో దేనికైనా వెళ్ళొచ్చు ఇట్లా మళ్ళీ అక్కడి నుంచి డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషను ఇలా ఉంటామంట ఇలా చేసిన తర్వాత మధ్యలో పదమూడు వేళ్ళు ఆ ప్రాంతం వచ్చేసరికి బాల్య దశ పోయి ఇతరుల శారీరకంగా మార్పులు వస్తాయి ఆడపిల్లల్లో కానీ మగపిల్లల్లో కానీ శారీరకంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి ఏమిటి ఆడపిల్లలు రజస్సులు అవటం మగపిల్లలకి శరీరాల్లో మార్పులు రావటం ఇవన్నీ చూసి ఇది కౌమార దశ అంటారు బాల్య దశ అయిపోయిన తర్వాత కౌమార దశ ఈ కౌమార దశ అంటే ఇది బాల్యం కాదు వయోజనత్వం కాదు ఈ మధ్యలో ఉండేటటువంటిది ఇది ఒక రకంగా చాలా క్లిష్టమైనటువంటి దశ ఈ దశలో అమ్మ నాన్న వీళ్ళు యాక్సెప్ట్ చేయటం కూడా వింతగా ఉంటుంది ఏదన్నా పని చేయలేదనుకోండి ఏ ఇంత పిల్లవైపోయావో ఆడపిల్లవి ఇంత పెద్దదానివయ్యా ఇల్లు ఊడవకూడదా నేను వచ్చేసరికి అంటది అమ్మ మరుసటి రోజు అమ్మ చెప్పింది కదా అని అలాగే అమ్మ వచ్చేసరికి ఊడ్చేసింది అనుకోండి అంత పెద్దదానిపోయిపోయావేంటి నేను వచ్చినాక ఊడ్చుకునేదాన్నిగా ఏం చేసావు చూడు బాగా చేయలేదు అని అంటారు ఇట్లాగే వాళ్ళు ఏదన్నా మాట్లాడుకునేటప్పుడు దగ్గరికి వెళ్తే నీకెందుకు పో చిన్న పిల్లవే మేము మాట్లాడుకుంటున్నాం కదా అంటారు లేదా ఇదని పని చేయకపోతే రా ఎందుకు అక్కడ కూర్చున్నావు నువ్వు కూడా రావచ్చు కదా అని అంటారు వాళ్ళకి ఏం అర్థం కాదు పిల్లలకి మేము పెద్దవాళ్ళమా పిల్లలమా అనేటటువంటి క్రిటికల్ స్టేజ్ ఒకవైపు శరీరంలో వచ్చేటటువంటి మార్పులు ఈ కౌమార దశ అది అయిన తర్వాత ఇంగ్లీష్లో వచ్చేసరికి టీనేజ్ అంటాం టీనేజ్ దాటి నైన్టీన్త్ దాడితే అక్కడి నుంచి అడల్ట్ అంటారు కానీ అడల్ట్ అంటే అది యౌవన దశలో మొదటి దశ యువత యువక యువదశలో మొదటి భాగం అన్నమాట అక్కడి నుంచి సమాజంలో ప్రవర్తించడం వాళ్ళ మానసిక ఇబ్బందులు ఏంటి ఎలా ఉంటాయి ఇవన్నీ తెలిసి ఒక క్లీన్గా ఉన్నటువంటి శుభ్రమైనటువంటి బోర్డు మీద కొన్ని చెడ్డ అభిప్రాయాలు వాళ్ళకి అపోహలు కలుగుతాయి వాళ్ళ శరీరం మీద ఏంటి శరీరం ఏంటి పెద్దవాళ్ళు ఏంటి నన్ను గుర్తింపు లేదు నాకు గౌరవింపు లేదు క్లాసుల మార్కులు తక్కువ వస్తే నన్ను తిడతారు నేనేం చేసేది అని రకరకాలుగా సంఘర్షణలకు లోనవుతుంది వీటన్నిటినీ కూడా మన ఆలోచన విధానం ద్వారా మార్చుకోవచ్చు ఈ లైఫ్ జీవితంలో ఇట్లా శైశవం బాల్యం కౌమారం యవ్వనం మధ్యవయస్సు వృద్ధాప్యం ఇప్పుడు వృద్ధాప్యం అని కూడా అనటం లేదు లచ్చవరి అంత అంత్యం అది యవనంలో రెండో దశ అని అంటారు సో ఇట్లా ఈ దశల్లో ఒక్కొక్క దశలో జరిగేటటువంటి శరీరంలో వచ్చే మార్పులేంటి ఆలోచన విధానాలు ఏంటి టీనేజ్ అయిపోయిన తర్వాత అడల్ట్ కాగానే వివాహం వివాహం అనేసరికి మళ్ళీ ఒక కొత్త జంట ఏర్పడటం ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు వీళ్ళు సంపాదన పనులు పనులుగా ఉండటానికి ఏం చేయాలి ఒక ఉద్యోగం చేయటం ఆ కుటుంబం ఆ కుటుంబంలో మళ్ళీ పిల్లలు పుట్టడం వాళ్ళకి చదువులు ఇట్లా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ముందుకు వెళ్తూ ఉంటుంది మనం చెప్పదలుచుకుంది ఏంటంటే అందరు వ్యక్తులకి ముఖ్యంగా యువతరంలో ఉన్నటువంటి వాళ్ళకి చదువు దశలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ తర్వాత ఉద్యోగానికి సన్నద్ధం అవ్వాలి అనేదానికి మను ఈ కోర్స్ అంతా కూడా ఉపయోగపడేలాగా ఎన్నో విషయాలు ఇందులో చెప్పుకుంటాం ఒక్క విషయం మాత్రం ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే సింపుల్గా దుకాణానికి వెళ్ళి కొనుక్కున్నంత సులభం కాదు ఇది మీకు ఏమైనా మార్పు రావాలి అనేటటువంటిది ఎటువంటి మార్పు రావాలనేది కనుక మీరు అనుకుంటే మీరు కృషి చేయాలి మేము గైడెన్స్ మాత్రం ఇస్తాం మార్గదర్శకత్వం ఇలా వెళ్ళండి మీరు బస్ కి వెళ్ళాలంటే ఇలా స్టేట్కి వెళ్ళిపోయినేరుగా అలా తిరగండి అలా వెళ్తారని దారి చెప్పగలం కానీ నీ జీవితాన్ని బాగు చేసుకోగలిగింది నువ్వే దీనికి చిన్న చిన్న ఉపాయాలు చిట్కాలు అనుభవంతో శాస్త్రజ్ఞులు రాసినటువంటి వాటిని మా అనుభవంతో మీకు అందిస్తూ ఉంటాం తర్వాత ఇందులో ప్రతి క్లాసు కూడా సుమారుగా ఒక అరగంట ఉంటుంది ఈ అరగంటలో ఎందుకని అరగంట మాత్రమే చెప్తున్నామంటే శాస్త్ర పరిశోధనలను బట్టి ఒక మనిషి యొక్క ఆలోచన విధానం ఇరవై నిమిషాలు మాత్రం ఒక విషయం మీద కాన్సన్ట్రేట్ చేసి ఏకాగ్రతగా వినగలుగుద్ది అక్కడి నుంచి మళ్ళీ మన ఇల్లు గుర్తు రావటము ఫ్రెండ్స్ గుర్తురావటము ఇటో ఇటో పోతూ ఉంటుంది దాంట్లో కూడా మూడు అంశాల ఎక్కువైతే తీసుకోలేదు ఎక్కదెక్క అక్కడి నుంచి అప్పుడేమంటే ఆ మూడు విషయాలు ముఖ్యమైనటువంటి మూడు విషయాలు వాటికి సంబంధించినటువంటి వివరాలు ఉదాహరణలు ఏవైనా ఉండవచ్చు మొ అందువల్ల ముందు విషయం ఏం చెప్తున్నాం ఈరోజు ఆ తర్వాత విషయాన్ని మొత్తం వివరించి చివరిలో మళ్ళీ ముగింపు చెప్తున్నాం ఇవాళ చెప్పినటువంటి క్లాస్ పుస్తకాల్లో ఎలా అయితే ఉంటుందో ఈ పాఠములో మీరు నేర్చుకునే విషయాలు పాఠం తర్వాత చివరిలో ఇప్పుడు మీరు నేర్చుకున్న అంశాలని ఉంటుంది అదే పద్ధతిలో మనం ప్రతిరోజు కూడా ఈ ప్రతి పాఠాన్ని చెప్పుకుంటాం దీంట్లో నేను నన్ను గురించి నేను పరిచయం చేసుకుంటాను నాకున్న అర్హతలేంటి ఇలా ఈ పాఠాలు చదవడానికంటే నాకున్నటువంటి అర్హతల కంటే ఆకాంక్ష కోరిక మాత్రం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే నేను కూడా ఒక పల్లెటూరు నుంచి వచ్చాను అక్కడ ఒక హై స్కూల్లో చదువుకొని అంత మాత్రమే చదువుకున్నాను తర్వాత ఉద్యోగంలో చేరి స్వంత కృషితోటి ఎంఏ వరకు చదివాను దీంతోనే కాకుండా వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు చాలా చదివాను అవి నా జీవితం మీద ఎంతో ప్రభావం చూపించింది ఎంత చదువుకున్నప్పటికీ విజ్ఞానం ఉన్నప్పటికీ అక్కడ ఒక నా అభిప్రాయాన్ని బయటికి చెప్పాలంటే భయం నలుగురు ముందు నుంచొని మాట్లాడాలంటే భయం ఉండేది కానీ ఒక తపన ఉంది నేను అందరి ముందు నుంచొని చెప్పాలి వాళ్ళకి అని అయితే అది ఎంత తపనగా ఉండేది నాకు చెప్పాలి మాట్లాడాలంటే కానీ భయం ఇది తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే ఇది అందరికీ ఉంటుంది నలుగురు ముందు మాట్లాడాలంటే భయం మొట్టమొదటైతే మరి క్లాస్లో టీచర్ గారు ముందుకు వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పరా అంటే చెప్పడానికి ఉంటే భూమి బద్దలైపోయి మనం దాంట్లోకి కూరుకుపోతున్నాం అనేంత భయం ఉంటుంది ఇది నాకే కాదు అందరికీ సహజంగా ఉండేది అది లేకపోతేనే అసహజం ఓ అలాగనుకొని ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి వీలుగా నేనే ఒక పథకాన్ని రచించాను నాకు ఉన్న ఉద్యోగంలో మేము హై స్కూల్స్లోకి వెళ్ళి పిల్లలని చర్మ పరీక్షలు చేసి ఎవరికైనా మచ్చలు ఇటువంటివి ఉన్నాయో చూసేవాళ్ళం ఆ సందర్భంలో వాళ్లకు ముందుగా పరీక్షలు చేయబోయే ముందుగా ఆరోగ్యం అంటే ఏంటి శరీరాన్ని ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అని ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి చెప్పడంతో ధైర్యంగా కూర్చొని వాళ్ళని ప్రశ్నలు వేస్తూ అడగటం వల్ల నాకు ధైర్యం వచ్చింది కొంచెం పర్వాలేదు మాట్లాడగలను అని ఆ తర్వాత హై స్కూల్ పిల్లలకి మాట్లాడటం నేను మాట్లాడగలను అనేసి ఆ తర్వాత ఇంకొంచెం ఇట్లా క్రమక్రమంగా మొదటిసారి ఇంటర్మీడియట్ పిల్లలకి చెప్పాలంటే అందరూ ప్యాంట్లు వేసుకుని ఉండేవాళ్ళు భయం అది మొదటి ఒకటి రెండు సార్లే తర్వాత విషయం ఒకటి తెలుసు కాబట్టి మళ్ళీ వాళ్ళకి అర్థమయ్యే లెవెల్లో ఇంకొంచెం స్థాయి పెంచి చెప్పేవాడిని ఆ తర్వాత మొదటిసారి డిగ్రీ విద్యార్థులకు చెప్పినప్పుడు తర్వాతనే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చెప్పినప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులకు చెప్పినప్పుడు క్రమక్రమంగా నా ఆత్మ బలాన్ని పెంచుకుంటూ ధైర్యంగా ఇప్పుడు ఎంతవరకు అయినా ఎవరికైనా సరే ఏ గ్రూప్కైనా సరే బహిరంగ సభల్లో చెప్పడాల్సినది కంటెంట్ నా దగ్గర ఉండదు కానీ అక్కడ ఎమోషన్స్ని రేకెత్తించేలాగా ఆవేశాలను పెంచేలాగా తగ్గించేలాగా చేయాల్సి ఉంటుంది నేను మాత్రం ఆ లెవెల్లో చెప్పను గ్రూప్ లెవెల్లో శిక్షణ అది నేర్పగలను నేను నేర్చుకున్నాను కాబట్టి అదే పద్ధతిని వాళ్ళకి నేర్పుతున్నాను దీనికోసం ఏ ఎంత ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉన్నా అనుకోండి పది సెక్షన్లు ఉంటాయి పెద్ద పెద్ద కాలేజీల్లో అందులో ఏ ఏ సెక్షన్ అంటే బాగా తెలివైనటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి అంటే ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు ఇక ఇక్కడికి వచ్చి చెప్పండి అంటే అసలు భయపడేవాళ్ళు వణిగిపోయేవాళ్ళు అట్లా కాకుండా ఆ పిల్లల చేతనే కొన్ని పద్ధతులు చెప్పి నువ్వేంటి నువ్వు ఎవరు ఏ ఊరి మీది నీళ్ళ ఇష్టాలు ఏంటి నువ్వేం చదువుతున్నావు మీ ఊరిని గురించి చెప్పు అని ఏమిటి ఎందుకు ఎలా అనేటటువంటి ప్రశ్నలకి జవాబు చెప్పు అని వాళ్ళ చెప్పించడం వల్ల ఒక ఎనిమిది పది క్లాసులు ఇంటరాక్టివ్ క్లాసెస్ చెప్పేవాళ్ళం అంటే వాళ్ళని ప్రశ్న అడిగి జవాబు చెప్పించే వాళ్ళని అంటే గంటన్నర క్లాస్ తీసుకొని అరగంట సేపు నేను మాట్లాడితే గంట వాళ్ళ చేత మాట్లాడించాం ఇది చేస్తే సాధ్యం అవుతుంది ఏ మనిషికైనా సరే నలుగురిలో మాట్లాడటం కష్టం కాదు సింపుల్గా ఉన్నటువంటి ఫండమెంటల్స్ మౌలికంగా వీటిని తెలుసుకుంటే బ్రహ్మాండంగా మాట్లాడవచ్చు అందుకు ఉదాహరణ ఇలా ఉంటూ తర్వాత కొన్ని పుస్తకాలు రాశాను ఆ పుస్తకాల్లో రాయటం వల్ల జీవిత చరిత్రలు కొన్ని రాశాను తర్వాత కొన్ని నిఘంటువులు కూడా తయారు చేశాను ఇంగ్లీషు తెలుగు తెలుగు ఇంగ్లీషు సంస్కృతం హిందీ ఇట్లా వేరు వేరు భాషల్లో అయితే నాకు వేరు వేరు భాషలు రాకపోయినప్పటికీ డిక్షనరీ రాసే అంత నాకు రాదు అయినప్పటికీ ఇక్కడ ఇప్పుడు కొత్త ఆధునిక ప్రపంచంలో అన్నీ తెలిసిన వాడు ఒకడే ఉండడు మనకు తెలియనటువంటి దాన్ని ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకుంటాం ఇది ఒక టీమ్ స్పిరిట్గా పనిచేసినప్పుడు సాధ్యమవుతుంది మనం మేనేజ్మెంట్లో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుంటాం ఇవాళ ప్రతిదీ డాక్టర్ చదివిన తర్వాత మేనేజ్మెంట్కి వెళ్తున్నాడు ఇంజనీరింగ్ చదివిన తర్వాత మేనేజ్మెంట్కి వెళ్తున్నాడు ఏమిటి ఆ మేనేజ్మెంట్ అంటే ఇవన్నీ ఏ డిగ్రీలు లేకుండా ప్రతి ఇంట్లో ప్రతి గృహిణి కూడా ఒక మేనేజరే అది ఎట్లాగూ మనం చేద్దాం అవి చేసే పనులేంటి అవి మేనేజ్మెంట్మెంట్ కింద ఎలా వస్తాయి అనేది తర్వాత ఇల్లు ఈ నేపథ్యంలో నేను ఉద్యోగం నుంచి పదవి విరమణ చేసిన తర్వాత ఎక్కడ అవకాశం ఉన్న యువకులకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ఎస్హెచ్ఓ ద్వారా నాకు అవకాశం వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకొని కొన్ని వందల మందికి ఈ పాఠాలు వినిపిస్తే అందులో పది మంది వందలో పది మందికి ఉద్ధృతిగా అభివృద్ధిలోకి వస్తే సరిపోతుంది అనేది కాబట్టి ఇప్పుడు ఇవాళ మనం ఏం నేర్చుకున్నామంటే ఈ క్లాసెస్ ఎవరికి జరుగుతాయి ఎంతసేపు ఉంటుంది చెప్పే విధానం ఏంటి దీన్ని ఏం చేయాలి ఫలితాలు రావాలంటే ఏం చేయాలి ఫలితాలు రావాలంటే మీరు ఆచరించాలి ఒక నియమం చెప్పాను ఇప్పుడు బోర్డు మీద అక్షరాలు అన్నీ ఉన్నాయి గజబిజిగా ఉంది నీ ఆలోచనలన్నీ మీ సమవయస్కులు చెప్పేటటువంటి ఆలోచనల వల్ల వాటి వల్ల గజబిజిగా అంతా ఉంటాయి వాటి అన్నిటినీ తప్పుదారిలోకి తీసుకెళ్తున్నాయి నిన్ను వాటి దారి మరల్చాలంటే ముందు బోర్డు మీద గజ్బిజిగా ఉన్నటువంటి రాతలన్నిటినీ చెరిపేయాలి ఆ చెరిపేయటం కష్టం ఆ చెరిపేస్తూ ఒక పక్క నుంచి కొత్త అక్షరాలు రాసుకోవాలి అంటే నీ జీవితాన్ని నువ్వు మలుచుకోవాలి ఎట్లా మలుచుకుంటాం ఇదే మీటర్లో పెట్టి చూసి ఇక్కడ ఈ భాగం తక్కువగా ఉందని చెప్పేది కాదు కదా నువ్వు నీకు నువ్వు నీ బలాలేంటి నీ బలహీనతలేంటి నేను ఎక్కడ దారి తప్పుతున్నాను మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ ఏంటి వనరులు నీకున్నటువంటి అందరికీ గంటకి అరవై నిమిషాలే నిమిషానికి అరవై సెకండ్లే రోజుకి ఇరవై గంటలే అయినప్పటికీ ఒకడికి తొంభై మార్కులు ఎందుకు వస్తున్నాయి ఒకడికి ముప్పై ఐదు మార్కులు ఎందుకు వస్తున్నాయి సమయం ఉన్నది ఒకటే ఎక్కడ లోపం ఉంది అని నీకు నువ్వు సెల్ఫ్ ఎనాలసిస్ విశ్లేషణ చేసుకుంటావు దీన్నే మేనేజ్మెంట్లో స్వార్ట్ అనాలసిస్ అంటారు అంటే నీకు స్ట్రెంగ్స్ ఉన్నాయి కొన్ని బలాలు వీక్నెసెస్ కూడా కొన్ని ఉన్నాయి బలహీనతలు ఉన్నాయి ఇది బయట వాళ్ళు ఏదో మె కొలత చెప్పేది కాదు నీకు నువ్వే నీ బలాలు బలహీనతలు తెలుసుకొని బలాలను ఇంకొంచెం పటిష్టం చేసుకోవటం బలహీనతలను ఇంకా బలహీనపరచడం కాకుండా బలహీనతను తగ్గించాలి ఈ అనాలసిస్ వల్ల నీకు అవకాశాలు ఉంటాయి ఎస్ స్ట్రెంగ్త్ డబ్ల్యూ వీక్నెస్ ఓ ఆపర్చునిటీస్ టీ థ్రెడ్స్ నువ్వు అభివృద్ధి కొన్ని ఆటంకాలు ఉన్నాయి వాటిని తగ్గించుకోవాలి ఈ స్వాట్ అనాలసిస్ అనేది నీకు నువ్వు చేసుకొని నా లోపం ఎక్కడుంది నేను రాత్రి ఎనిమిది గంటల తర్వాత నిద్ర మేల్కోవటంలా సిలబస్ అవటంలా చదవాల్సింది కాబట్టి రోజుకు ఒక అరగంట పెంచుకుందాం చదివేది అని నీకు నువ్వు ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళిక నడుచుకుంటే ఖచ్చితంగా నువ్వు సాధించవచ్చు నువ్వు నువ్వు నువ్వు ఎవరైనా సరే దీనికి మనకున్నటువంటి వనరు సమయం అది అందరికీ సమానమే సమయాన్ని జాగ్రత్తగా వాడు వాడుకోవాలి దానికి ఉన్నటువంటి ఉపాయాలు ఏంటి ఇవన్నీ కూడా ముందు ముందు తెలుసుకుంటాం ప్రధానంగా నీ జీవితంలో ఏం సాధించదలుచుకున్నావు నీ గోల్ ఏంటి అనేది తెలిస్తే దీంట్లో లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇవాళ రెండు రెండు వేల ఇరవై ఆరు నాటికి మార్చ్ ఆఖరికి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగితే మీరు ఒక గంటసేపు ఆలోచించిన జవాబు చెప్పగలగాలి నాకు ఏమి లేదండి అప్పటికి ఏదైతే అదే అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు మన పిల్లల్లో మరి అట్లా అట్లా కాదు అంటే ఒక నీకు లోడ్ చేసినటువంటి తుపాకీ గుండ్లు ఉన్నటువంటి పిస్టల్ నీకు ఇచ్చాం నువ్వెవరిని కాలుస్తావు అంటే ఏమీ లేదండి అక్కడ చప్పుడు అయితే అక్కడ కాలుస్తాను అనలేం కదా లేదు కాల్చుకుండా అలాగే ఉంచినా నీరుపయోగమే కదా అట్లా మనం ప్రతి మనిషి కూడా ఒక అద్భుతమైనటువంటి కారు లాంటిది శక్తి ప్రాణం ఇదంతా ఉంది అయితే ఆ కారు నడిపించేటటువంటి శక్తి లేక మూలన పెట్టి అక్కడ కూర్చున్నాం లేకపోతే తొందరపడి వెళ్ళిపోయి యాక్సిడెంట్లు చేసుకుంటున్నాం మన ప్రాణాలతోటి మన జీవితాలతోటి అలా కాకుండా ఆ ట్రైనింగ్ అనేటటువంటిది నీ జీవితాన్ని ను నడుపుకునేటటువంటిది సాధించటం అచీవ్మెంట్ నువ్వు అనుకున్న సాధించగలగటం ఎట్లా అనేటటువంటి ఉపాయాలు ఇవన్నీ కూడా మేము చెప్తాము గైడ్గా మార్గదర్శకత్వం చెప్తాము ఈ ఉపన్యాసాలలో కానీ ఆచరించవలసింది మాత్రం నువ్వే నువ్వే నువ్వు ఎంత బాగా ఆచరిస్తే అంత బాగా ఫలితాలు ఉంటాయి దీనికి ఉదాహరణగా రాసినటువంటి నలభై సంవత్సరాల నుంచి దాదాపు ఒక యాభై అరవై పుస్తకాలు చదివి ఉంటాను ఒక్కొక్క పుస్తకం ప్రపంచంలోనే అన్ని భాషల్లోకి అనువాదం జరిగినటువంటి పుస్తకాలు ఈ మధ్య మీరు వినుంటారు సీక్రెట్ అని మ్యాజిక్ అని ఇటువంటి అటువంటి పుస్తకంలో ఒక్కొక్క అంశం ఉన్నది ప్రత్యేకంగా చదవాల్సింది మనందరం నేర్చుకోవాల్సింది అటువంటి ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని కూడా మీకు అందిస్తాం సో ఇప్పుడు ఇవాళ మనం ఇది ప్రథమంగా ఈ అంశాలను గురించి మనం నేర్చుకున్నాం మీకు ఏదైనా సందేహం వస్తే దాని మీదనే ఆ వీడియో కింద మీ అభిప్రాయం రాయచ్చు ఇంకా ఈ విషయాలు చెప్తే బాగుండేది మాకు ఈ విషయం ఇంకా స్పష్టంగా చెప్పాలి అనేటటువంటిది మీరు దాంట్లోనే రాయొచ్చు మా టీం ఫోన్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ కూడా అందులోనే ఉంటుంది దానికైనా మీరు చేయవచ్చు దీనికి కంటిన్యూషన్గా ఇవాళ ప్రపంచంలో అవసరమైనటువంటిది ఇంగ్లీష్ భాష ఇంగ్లీష్ భాషనే ఒక మెట్లు మెట్లుగా మెట్లు మెట్లుగా మీకు అందరికీ ఒక పిల్లలు ముందుగా మింగపోతే దాంట్లో కొంచెం పంచదారేసి ఇచ్చినట్లుగా షుగర్ కోటింగ్ మాత్రలాగా మీకు అనుకూలంగా ఉండే రూపంలో తయారు చేసి పాఠాల రూపంలో కూడా మేము చెప్పటం మీరు ఫాలోఅప్గా వెబ్సైట్కి వెళ్తే అవన్నీ కూడా మీరు తీసుకోవడానికి వీలుగా తయారు చేస్తున్నాం ఇది మొత్తం మీద ఒక కాంప్రహెన్సివ్గా ఉన్నటువంటి కోర్సు విద్యార్థులకి ఉద్యోగస్తులు కాబోయే వాళ్ళకి ఉపయోగపడేటటువంటి దాన్ని మీరు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు మీరు నాకెందుకులే నేను ఈ మాట రాస్తే ఏమనుకుంటారో అని బిడియపడద్దు ఇది మీకోసం ఉపయోగించినటువంటి కోర్సు మీరు ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత మంచిది మళ్ళీ लो पाठन कल्क धन्यवाद